ం సహనా సహనౌునక్స్ సహవీకరవై తేజస్వినీతమస్ మావిషావై ఓ శాంతి శాంతిశాంతి సహోవాచ అజాతశత్రు ఎత్రై ఏతత్సుూత్ యేష విజ్ఞానమయ పురుష క్వైష తదాభూత్ కుత ఏ తదాగా తదుహన మేనే గార్గ్య ఈ విజ్ఞానం ఇప్పుడు దీంట్లో తెలుసుకోవాల్సినవి ఒక రెండు అంశాలున్నాయి ఊరికే జగత్తుని నేనేదో విచారం చేస్తాను జగత్తుని విశ్లేషణ చేస్తానంటే అదేమీ తెలియలేదు కాదు సినిమాని విచారం చేసినట్టు సినిమాని మీరు ఎంత విచారం చేసినా ఒకటే ఎందుకంటే మీరు ఏకగ్రోషం చేసినా అదంతా నిత్య సినిమా యొక్క విచారం జగత్తు యొక్క విచారం కూడా అలాంటిదే అల్టిమేట్గా దేవుడి విచారం కూడా దేవుడు కూడా ఆత్మరూపంగానే అనుభవానికి వస్తాడు దేవుడు కూడా ఆ రకంగానే అనుభవానికి వస్తాడు తప్ప అనాత్మరూపంగా అనుభవానికి రాడు అనాత్మరూపంగా అనుభవానికి వచ్చేటంటే జీడు అయిపోతాడు దేవుడు కాస్త దారుభూతో మురాది అన్నట్టు అయిపోతుంది కాబట్టి అధ్యాత్మమునందే విచారం చేయాల్సి ఉంటుంది అధ్యాత్మము అంటే నేను అని అర్థం ఆ నేను దాన్ని సరిగ్గా చేసుకోవాలి నేను అంటే నేను నీ ఇల్లు వాకిళ్ళు డబ్బులు డబ్బు దస్తం వీటితో ముడి పెట్టుకోకూడదు వాటితో ముడి పెట్టకూడదు నేను ఎందుకంటే ఆ ముడి చాలా పెయిన్ఫుల్ అయిపోతుంది అల్టిమేట్గా ఎందుకంటే అది సత్య విరుద్ధం సత్య విరుద్ధమైనది ఏదైనా హింస మన చాలా కష్టాన్ని కలిగిస్తుంది సత్యము లిబరేట్ చేస్తుంది అసత్యము దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇల్లు వాయికిలీ అని పేరు పెట్టి వాటితోటి కనెక్షన్ పెట్టుకుంటే దుఃఖాన్ని పొందుతాం సుఖమే ఉండదు అలాగే ఇతర వ్యక్తులను ప్రేమించాలే తప్ప వాళ్ళతో ఏదో రిలేషన్ పెట్టి ఆ రిలేషన్లో వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో మనం ఇబ్బంది పడ్డాము ఇది కూడా పెద్ద సంసారం దాంట్లో కూడా ఏమి శోభ ఉండదు కాబట్టి ఆత్మవి నేను అనేదాన్ని అలా వీటితో ముడిపెట్టకూడదు శుద్ధమైన నేనుగా అట్టి ఆ నేను ఏమిటి విజ్ఞానమయ పురుష అది నేనంటే నేనంటే ఈ సంబంధాలన్నీ ఉన్నది నేను అసలైన నేను కాదు ఆ సంబంధాలన్నింటినీ మానసిక మనస్సు చేత కల్పితములు ఆ కల్పిత సంబంధాలను ప్రక్కన పెట్టి శుద్ధమైన నేనుగా నిలిచి ఉండాలి ఆ నేను అదేవిటి నేను అంటే దేహంతో మళ్ళీ ముడిపెట్టకూడదు నేను నేను విజ్ఞానమయ పురుష ఈ దేహమునందు ప్రకటమయ్యే విజ్ఞానము అది నేను యొక్క స్వరూపము ఎప్పుడు తెలుసుకుంటూ ఉండడమే నేను యొక్క స్వరూపము అది ఫస్ట్ పాయింట్ ఈ తెలివి ఈ తెలుసుకోవడం కూడా ఇవి తెలుసుకోవడం కూడా ఎక్కడి నుంచో వచ్చింది అస్తమానం లేదు ఆల్ ది టైం లేదుగా ఎక్కడి నుంచో వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది అది కుత ఏత దాకా ఏ సోర్స్ నుంచి వచ్చింది ఇప్పుడు జనులు నదిని ఎక్కడి నుంచి వచ్చిందని అది పట్టుకుంటారు ఇప్పుడు గంగానది ఉందనుకోండి అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందని అలా వెళ్తారు బదరీ బదరీకి వెళ్తారు బదుర నుంచి ఆ పైన గంగోత్రికి వెళ్ళిపోతాను ఎక్కడి నుంచి వచ్చింది గంగ చూద్దాం గంగోత్రికి పైన గోముఖం ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతాను అలాగే ఆ గంగ ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు చూస్తానంటాడు తప్ప ఈ విజ్ఞానమయ పురుషుడు పొద్దున్న టక్కుమని వచ్చాడు వీడిని ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవాలక్కర్లేదా ఇది గంగ అది చూస్తానంటాడు కానీ దీన్ని చూడాలని పట్టించుకోండి సో ఆ విజ్ఞానమయ ఎక్కడి నుంచి వచ్చాడు వీడు ఎక్కడున్నాడు ఏ దేనియందు విలీనమై ఉన్నాడు ద్వేష తదాభూత్ అని ఈ ప్రశ్నల యొక్క విచారణలో మనం ఉన్నాము తస్మాత్ అకర్మ ప్రయుక్తత్వాత తథాస్వభావ్యమేవ ఆత్మనహాగమ్యతే ఎస్మిన్ స్వాభావ్యే అభూత్ కాబట్టి ముందు ఒక ప్రశ్ననే మనం చూస్తున్నాం ఈ విజ్ఞానమయ నిద్రయందు అకర్మస్వరూపమైన ఆత్మ చైతన్యం ముందు విజ్ఞానమయ పురుషుడు కర్మస్ కర్మ సంబంధాన్ని కలిగి ఉన్నాడు కర్మ సంబంధము అంటే క్రియతో సంబంధం ఉంటుంది కారకరూపంగా ఉంటాడు ఫల సంబంధం కూడా కలిగి ఉంటాడు భోక్తగా కర్త భోక్త అన్నట్టు అదేమీ లేదు విజ్ఞా వీడికి నిద్రావస్థైన ఇది రాకముందు తెలివి రాకముందు అదేది లేదు అంటే తెలివి రాకముందు ఏ ఆత్మచైతన్యంలో విలీనమై ఉన్నాడో ఆత్మచైతన్యం యొక్క స్వరూపం ఎట్టిది అకర్మస్వరూపము నైష్కర్మ్యము అని అర్థం నైష్కర్మ్యము కర్మ సంబంధము లేనటువంటి ఆత్మస్వరూపమునందు వీడు విలీనమై ఉండెను వాడు తక్కువని ఊడిపడ్డాడు విజ్ఞానమయ పురుషుడు ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము యతశ్చ సంసారి ఈ విజ్ఞానమయ సంసారి సంసారి అంటే అర్థం ఏంటో తెలుసుకోండి సుఖీ దుఃఖీ ఇత్యర్థ వాడు సంసారి అంటే అర్థం అది సో సుఖీ దుఃఖీ సంసారాన్ని మీరు చూసుకోండి ప్రతీదీ తెలిసి ఉండాలి స్పష్టంగా క్లారిటీ ఉండాలి ఏదో సంసారం సంసారం సంసారం అంటే కొంతమంది అనుకుంటారు భార్యా బిడ్డలు సంసారం అనుకుంటారు వాళ్ళు సంసారం ఏం వీడు వాళ్ళకి సంసారం వాళ్ళు వీడికి ఎంత సంసారమో వీడు వాళ్ళకి సంసారం అవుతాడు ఆ ఊరికి ఊరు ఎంత ఈ ఊరు ఆ ఊరికి అంత దూరం పోది సాబిత మీరు వెళ్ళదు కాబట్టి వాళ్ళు సంసారం కాదు తర్వాత సంసారం అంటే లోకంలో ఒక పెర్ఫ్యూమ్కి సంసారం అనే పేరు ఉండేది ఈ ఏదో ఒక సెంటికి సంసారం ఏదో వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు అది ఇచ్చిన అంటే గుడ్ నేమ్ అది వాడు గుడ్ నేమ్ అని పెట్టాడు సంసారం అంటే అదో గుడ్ నేమ్ అని పెర్ఫ్యూమ్కి పెట్టాడు కానీ వాడికి తెలియకి పెట్టాడు సంసార అంటే ఆ పెరిక్షోమైన దానికి సంసారాన్ని పేరు పెట్టినందుకు గాను అది కొండ మానిస్తే మంచిది ఎందుకంటే సంసార అంటే బంధహేతువు అని అర్థం అది పేరు ఎలా ఎందుకు పెట్టాడు ఆ పదం అర్థం తెలియకపోవడం ఒకటి అదేదో చిన్నగా క్యాచీగా ఉంది వర్డ్ అని పెట్టాడు కాబట్టి కాబట్టి సంసారం అంటే క్లారిటీ ఉండాలి వాట్ ఈస్ సంసార సుఖీ దుఃఖీ సుఖము ఈశ్వరుడికి జీవుడికి అదే భేదం ఈశ్వరుడు అసంసారి జీవుడు సంసారి ఈ శ్రీకృష్ణుడి కథలన్నీ అవే సూచిస్తాయంటే వీళ్ళు కథల్లో పడి గెలగలాడతారు తప్ప తత్వాన్ని పట్టుకోవాలి శ్రీకృష్ణుడి కథలకు పదహారు వేల గోపికులు అంటాడు అష్ట మహిషులు ఇదంటాడు అదంటాడు ఆ కథల యొక్క సారం ఏమిటంటే ఆయన అసంసారి అది ఆ కథలన్నింటి యొక్క సారం సంసారంలో ఉంటాడే కానీ సంసారి కాడు సో ఆత్మస్వరూపం అది కానీ విజ్ఞానమయ పురుషుడు ఉన్నాడే వీడు సంసారి అంటే విజ్ఞానమయుడు అయినప్పటి నుంచి తెలుగు బుద్ధి పనిచేయడం ప్రారంభించినప్పటి నుంచి సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం పొద్దున్న వేస్తూనే కాఫీ తాగుతాడు సుఖం కాఫీ అయిపోయిన వెంటనే భార్య ఏదో ఉంటుంది దుఃఖం ఏదో ఉంటుంది ఆవిడకు సమస్య ఆవిడకుంటుంది ఏదో మాట పొల్ల మాట ఒకటి ఉంటుంది ప్రస్తుత అంటే జారిపోయినవాడు రచ్యుత అంటే జారిపోయినవాడు సంసారి అంటే జారిపోయినవాడు కాదు సంసారి అంటే అయ్యో ఇంత కథ విని మళ్ళీ మీరు మొదటికి వచ్చారు సంసారి అంటే సుఖీ దుఃఖీ సుఖము దుఃఖము అవి ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాయి ఓ ఓ క్షణం సుఖం మళ్ళీ దుఃఖం మళ్ళీ దుఃఖం నుంచి మళ్ళీ సుఖం సుఖం నుంచి దుఃఖం అలాగ వీడు వీడు అలాగా పోతూ ఉంటాడు ఆ తరంగాలు వచ్చినట్టుగా అతడి శంకరంలో తరంగాల మీద ఉన్న ఆనపకాయ బుర్ర అని అన్నారు ఆ ఆనపకాయ బుర్రని ఆ ద్వేయ ఆనపకాయ బుర్రని ఆ సముద్ర తరంగాల మీద పారేస్తే ఆ తరంగంతో పాటు పైకి వెళ్తుంది మళ్ళీ కిందకి పోతుంది మళ్ళీ పైకి వెళ్తుంది మళ్ళీ కిందకి పోతుంది మునగను మునిగి పోను పోదు తేలి ఉండను ఉండదు అలా పోతూ ఉంటున్నది అలాగే వీడు సుఖీ దుఃఖివాడు సంసారి ఈ సంసారి ఎప్పుడైనాడు విజ్ఞానమయ పురుషుడిగా ఉన్నప్పుడే సంసారయ్యాడు ఆత్మస్వరూపంలో విలీనమై ఉన్నప్పుడు వీడు సంసారి కాదు అసంసారిగా ఉన్నాడు అక్కడి నుంచి జారిపోయాడు వైష ప్రధాభూత అంటే ఏ స్వరూపంలో ఉండినాడో ఏ ఆత్మచైతన్య స్వరూపము నైష్కర్మీయ స్వరూపము అది ఏ నైష్కర్మయ స్వరూపంలో ఉన్నాడో దాన్నించి జారిపోయినాడు ఆ స్వరూపం నుండి స్వభావము ఆ స్వరూపం జారిపోయినాడు ప్రచ్యుత సంసారి జారిపోయి సంసారి అయినాడు విష్ణు సహస్రనామాల్లో అచ్యుత ఉంటుంది వీళ్ళు అచ్యుత అంటే ఏదో అనుకుంటారు అచ్యుత అంటే ఇలా జాలిపోవడం లేనివాడు అని ప్రచ్యుత అంటే జారిపోయి సంసారి అయినవాడు అచ్యుత అంటే జారిపోవడం లేనివాడు అచ్యుతాయిన మహాన్ అంతాయన మహాన్ ఇంకేలా కొట్టేసుకుంటే దాని తత్వం తెలుసుకోవాలి ఏమండి కాబట్టి వీడు జ్ఞాని అంచేతనే మీరు జారిపోకుండా ఉంటే మీరే అచ్యుతుంది జారిపోతే వాడు విజ్ఞానమయ్యే పురుష సంసారి అది అది అది తర్వాత సంసారి స్వభావ విలక్షణ సో ఆత్మస్వభావ అంటే స్వరూపం అనర్థం ఆత్మ ఆత్మస్వరూపం నైష్కర్మ దాని నుంచి జారిపోయాడు జారిపోయి ఆ నైష్కర్మ్యం నుంచి జారిపోతే కర్త భోక్త అయి నేను కర్తను నేను భోక్తను అని క్రియలతోటి కారకమై కర్త కర్మఫలాన్ని భోగిస్తూ భోగించేవాడుగా తయారై వీడు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇచ్చేతద్వివక్షయా ఇచ్చకి గార్గ్యం ఇదంతా చెప్పాలని ఆయన కోరిక ఎవరికి అజాతశత్రువు కోరిక ఈ విషయాన్ని బోధించాలని బోధించాలని చెప్పాలి బోధించాలని ఆయన కోరిక బోధించాలంటే ఎవరికి గార్గ్యుడికి బోధించడం కోసం ఈ ప్రశ్నల్ని లేవనెత్తాడు అసలు నిజానికి ఈ ప్రశ్నలు గార్గ్యుడే వెయ్యాలి శంకరులు అంటున్నారు ఆ మాట గార్గ్యుడే వేయాలి కాబట్టి విజ్ఞానమయ పురుష వయష తదాభూత కుత ఏతదాగా తని వాడు అడగాలి ఆయన అడగాలి ఆయన ఏమీ అడగాడు ఆయన బెల్లమూతున్న రాయిలో అలా కూర్చొని ఉంటాడు ఆయన అడగకపోతే ఆయనకి చెప్పాలని ఒక బాధ్యత ఒక ఒక ప్రేమ గలవాడు కనుక అజాతశత్రువు ఆయనే వేసుకుంటున్నాడు ప్రశ్నలు ఆ ప్రశ్నల్ని ఈ సత్యాన్ని చెప్పడం కోసం ఆ ప్రశ్నల్ని లేవనెత్తినాడు ఇచ్చేత వివక్షయా పృక్షతి ఇదంతా బోధించుట కొరకు ఆయన ప్రశ్నిస్తున్నాడు ఎవరిని భాగ్యం ప్రతిభానరహితం బుద్ధి వ్యుత్పాదనాయా గాగ్యుడు వేస్తాడేమో అని చూశాడు ఆయన ఈయన ఏం వేయట్లేదు అసలు ఆ ప్రతిభానము లేదు ప్రతిభానం స్ఫూర్తి ఆయనలో లేదు ఆ వివేకము వీడు విజ్ఞానమయ్య సంసారిగా ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఆ సోర్సులో సంసారము లేదు అసంసారీ అయిన సోర్సు నుంచి సంసారంలోకి జారిపడ్డాడు వేడు అని ఆ వివేకము ఆ తేడా రెండింటికి ఉండే తేడా అది ఆయనకి తోచలేదు గార్గ్యుడికి ఈ ఉపాసకులు ఇలాగే ఉంటారు జుడ్డు జుడ్డుగా ఉపాసన చేద్దామని హడాడే తప్ప తత్వాన్ని తెలుసుకో ఏదో చేస్తూ ఉంటారు ఒకసారి పంచి కడతారు ఇంకోసారి చీర కడతారు ఏదో చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు అనేదానికి అర్థమలేదు ఒక కాళికి కడియం పెడతారు ఎందుకు కాళిక ఖడియం ఎందుకు బంగారు కడియం ఏం పని పడాలి కదా పిచ్చిల్లో పిచ్చి అనే రోజు అలాగే సామెత ఉంటుంది ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు చేసి ఆ ఫోటోలు చాలా సందర్భంగా ఇది అదేనా ఉపాసన అంటే మంత్రంతో మమేకమై ఆ మంత్రాలను భావన చేస్తూ సింపుల్గా ఉండిపోవాలి కానీ ఇన్ని వేషాలు వేస్తే అది ఉపాసన ఎందుకు అవుతుంది ఒంటి మీద ఇరవై కులాలు బంగారం పెట్టేసుకోవడం ఉపాసన కూడా అయి ఉంది ఎందుకు అలాగే ఈ బంగారం అంతా అలా మోస్తూ ఉంటాయి వాళ్ళతోడు పెట్టుకోవాలి బంగారం ఎందుకు వివేకం వివేకం వేదాంతం చదువుకుని వివేకం పొందిన స్త్రీలే బంగారాన్ని ఇచ్చేసి తక్కువ ఏదో బంగళసూత్రం ఇచ్చారు కర్ణాభరణం ఇలాంటివి కొన్ని కల్చర్ అండ్ ధర్మానికి సంబంధించి నువ్వు పెట్టుకుని మిగతామంది గారు అన్నట్టుని ఇచ్చేస్తున్నారు వేదాంత స్త్రీలే నేను ఒకసారి దక్షిణామూర్తి టెంపుల్లో కూర్చుని ఉన్నాను అమెరికాలో కూర్చుంటే ఒక అమ్మగారు వచ్చి ఓ మూట హోట నా చదిలో పెట్టారు ఏమిటమ్మా ఇదంటే మీరు తీసుకోని ముందు దక్షిణామూర్తి ముందు ఇస్తున్నానంటే నేను తీసుకోవడంలాగంటే అక్కడ దక్షిణామూర్తి ముందు ఒట్టు అంటే సరే నేను తీసుకోలేదు నా చేతిలో ఉండదు నేను తీసుకొని దేనిలా పెడితే నా చేతిలో ఉండేది ఇది ఏమిటంటే ఇది బంగారము నేను దీన్ని వదిలిపెట్టేశాను ఇది ఇండియాలో ఉన్నటువంటి బేద పిల్లలకి చిన్నపిల్లలు ఉంటారు రోల్డ్ గోల్డ్ చెవులకి ఏదో పెట్టుకుంటారు ఒకప్పుడు అది కూడా ఆ పిల్లలకి ఈ పని మనుషుల పిల్లలకి వాళ్ళకి వాళ్ళకి ఇది ఇవ్వండి వాళ్ళు వాడుకుంటారు అంటే నేను చెప్పాను మీరు నాకు ఇండియాలో ఇక్కడ ఏం ఇది మళ్ళీ సంచిలో పెట్టు పట్టుకెళ్తే వాడుగా పట్టుకుంటాను నేను కింగులో వెళ్ళిపోతూ ఉంటాను నాకు నా సంచులో ఏమో ఉండవు వాడు చూస్తే టీ ప్యాకెట్లును లేకపోతే ఏవో మందు బిళ్ళలు ఉంటాయి ఏమీ ఉండవు దాంట్లో కాగితాలు ఉంటాయి ఏమే ఉండవు చూస్తానంటే చూసుకోమంటాం ఎక్స్రేలో పెట్టి అవి పెట్టు నేను తీసుకుంటా తీసుకో నేను ఆ ధోరణలో పోతూ ఉంటాను ఈ బంగారం ఉంటే వాడు నమ్ముక్కు పట్టుకుంటా అంటే ఆ మంది నేను మీకు ఇండియాలో ఇప్పిస్తాను సరే అయితే తీసుకున్నాను నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఎవరో ఇండియాకి వస్తుంటే తీసుకొచ్చి నాకు ఇచ్చారు కంకణము అవి ఇంత ముద్ద ఒక నేను స్వామి లబ్నానందజీకి అక్కడ ఆ ఉన్నటువంటి పది మనుషుల పిల్లలకందరికీ ఆయనే ముక్కలు జయించారు ఆ ముక్కల కింద జయించి పూకలు వేయించి ఈక్వల్ ముక్కలు జయించి అక్కడుండే పది పిల్లల వాళ్ళకి ఇప్పించారు సో ఆ కాబట్టి ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఊరికే ఉపాసనాన్ని హడావిడి చేస్తే ఏమైంది ఈ గాగ్యుడు అలాంటి వాడు ప్రతిభాన రహితం ఆ వివేకం తోతుంది అతనికి ఊరికే హడావిడికి ఏమిటూర్యుడులో పురుషుడిని ఉపాసన చేస్తాను చంద్రుల్లో పురుషుడిని ఉపాసన చేస్తానంటాడు తప్ప వివేకం దగ్గరకు మట్టి ముద్ద అంచేతను ఆయనకి ప్రశ్న కూడా అజాత శత్రువే నేర్పిస్తున్నాడు ప్రతిభాత ప్రతిభాన రహితం ఆ ప్రశ్నలు ఆయనే లేవనిచ్చుకున్నాడు ఆయనే ప్రశ్న వేసుకుని ఆయనే సమాధానం ఎందుకొరకు బుద్ధి వ్యుత్పాదనాయ ఆ జ్ఞానాన్ని దాద్రకి కలిగించట కొరకు చేస్తున్నాడు అది ప్రేమ అంటే అలా ఉంటుంది కుత ఏతదాత్తదు భయం ఇవి రెండు ప్రశ్నలు వైశ తదాభూత్ అంటే అధికరణమేది సోర్స్ అధికరణమేది అది క్వైష తదాభూత్ తర్వాత కుత ఏతడాగా ఏ అపాదానము నుండి వచ్చను అపాదానం ఇప్పుడు చెప్పు పండు పడింది ఎక్కడి నుంచి పడింది చెట్టు నుంచి పడింది ఈ విజ్ఞానమయ పురుషుడు పడ్డాడు ఎక్కడి నుంచి పడ్డాడు అపాదానము అంట దాని యొక్క స్వరూపం ఎట్టిది అధిష్టానం ఏది అని రెండు ప్రశ్నలు ఇవి ఉభయం గార్గ్యేణ ఇవ ప్రష్టం జమాసీత్ ఈ రెండు ప్రశ్నల్ని గార్గ్యుడే అడిగి ఉండాల్సింది గార్గ్యుడే అడగాలి న్యాయంగా తథాపి గార్గ్యేణ పృష్టం కానీ గార్గ్యుడు అడగలేదు కొంతమంది ఎలా ఉంటారంటే అడిగితే చెప్తాను లేకపోతే మానేస్తాం అన్నట్టుగా ఉంటారు అది విద్యార్థులను బట్టి కూడా ఉంటుంది ఉంటే ఆచార్యుడు కూడా ప్రేమతోటి అడగక్కున్నా చెప్తాడు విద్యార్థులు పట్టి పట్టినట్టుగా ఏదో ఒక మానాకాలకు చదువులాగా ఉంటే ఆచార్యులుగా సరే కానీ లేదా క్లాస్ బుక్ చేసిన ఆధారంగా అయిపోతానన్నట్టు ధోరణలో ఉంటాడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి విద్యార్థుల కూడా ఉంటుంది ఇక్కడ దారుద్యుడికి బోధించాలి అని పాపం ప్రేమ అజాత శత్రువు అందుకోసం ఆయన అడగాల్సిన ప్రశ్నలు అడగకపోయినా గార్గేణ నా ప్రశ్న ఇది నా ఉదాస్త అజాత శత్రు ఆయన అడగలేదుగా గార్గ్యుడు అడగలేదు కదా రాకేందుడికి తాపత్రయం అని ఆయన ఉదాసీనంగా ఉండలేదు నా ఉదాస్త కాదు నా ఉదాస్తే ఉదాస్తే నేను ఉదాస్తో అనుకున్న ఉదాస్తూ ఉదాస్తే ఉదాస్తే అంటే మిన్నకుండడం ఏం మాట్లాడకుండా ఉండడం ఆ పని ఆయనేమి చేయలేదు నిన్నకుండలేదు అని అసామానకుండలేదు ఊరుకోలేదు నిన్నకుండలేదు అంటే ఊరుకోలేదు అని ఊరుకోలేదు అని అడ్డా ఉంటుంది మరీ రోడ్డు మీద ఉంటుందని నిన్నకుండలేదు అంటే రాశాను అది సో ఎవరు అజాత శత్రు ఆయన ఊరికే ఊరుకోవాలని లేదు ఆయన అడిగినప్పుడు నాకెందుకు వచ్చింది లేని ఊరుకోలేదు ఆ ప్రశ్నలు నేనే లేవనిచ్చాడు ఎందుకంటే ఆ ప్రేమ అటువంటిది వస్తువును బోధించాలి అని బోధహితం ఏ వాటి ప్రవర్తతే బోధించాలి మనం ఇతనికి బోధించాలి అని అనే ముందుకు వెళ్తున్నాడు ఆయన అజాతశక్తు ఎందుకంటే అలా ఎందుకు చూస్తున్నాడు అంటే జ్ఞాప జ్ఞాపయిష్యాం ఏ ప్రతిజ్ఞాతత్వాత్ అంతకు ముందు జ్ఞపయిష్యామి బ్రహ్మ జ్ఞపయిష్యామ్యేవా అని చెప్పాడు గార్గ్యుడు గార్గ్యుడు మీకు బ్రహ్మతే బ్రవాణి అని మొదలుపెట్టాడు మీకు బ్రహ్మని చెప్తారండి అది తిరగబడింది సో అప్పుడు నేను నీకు నిరుపాధిక బ్రహ్మను జ్ఞాపయిష్యామ్యేవా తప్పనిసరిగా నీకు తెలిసి ఇట్లా చేస్తాను అనే ప్రతిజ్ఞ చేశాడు అనే ఒక మాట ఇచ్చినాడు అజాతిశత్తు అందుకోసమని ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కొరకై ప్రశ్నలు గార్గ్యుడు వేయకుండా ఆయన ఆ ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాడు ఏ వసౌ యుక్పాద్యమానోపి గార్గ్యత్రైష ఆత్మాభూత్ రాతిబోధాత్ యత ఏతదాగమనమా తదుభయం న వ్యుత్పేదే వక్తుం వా ప్రష్టుం వా కావ్యోహనమేనే నాతవాన్ ఇప్పుడు ఆయన వేయలేదు ప్రశ్నలు వేయాల్సి ఉండే వేయలేదు పోనీ ఆయన వేయకపోతే వేయకపోతే ఈయన వేశాడు ఈయన వేసినప్పుడైనా ఆ ప్రశ్నల నుంచి ఆ సందర్భాన్ని బట్టి దాని మీద ఏదైనా కామెంట్ చేసి తన అభిప్రాయాన్ని చెప్పి ప్రశ్నలకి హేతువులు సమాధానం చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా గాద్యుడు అది చేయలేదు ఆయన ఆయన ప్రశ్నలు వేయలేదు అజాతశత్రువు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదు ఈ విధంగా ఉత్పాద్యమానోపి ఏవం అసవు అసవు అంటే ఈ గాద్యుడు బోధ్యమానోపి ప్రశ్నలు వేయడం ద్వారా ఆ వివేకాన్ని బోధించే ప్రయత్నాన్ని అజాతశత్రువు చేస్తున్నా కూడా గార్జుడు ఆ రెండు ప్రశ్నలని తదుభయం నవ్యుత్పేదే ఆ రెండు ప్రశ్నలు ఆయనకి తోచనే లేదు వ్యుత్పత్తి అంటే తోచడం అది కలగలేదు ఆయన రెండు ప్రశ్నలు ఇప్పుడు ఈ ఆత్మ ఉన్నదే ఆత్మ అంటే విజ్ఞానమయ పురుష నేను అనబడేవాడు వీడు నిద్రావస్థలో వీడు నిద్రపోయినప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అంతవరకు నేను నేను నేను ఆ నేను కాస్త పోయింది ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ తెల్లారేపడికి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది ఆ రాత్రి తెల్లవారులో ఎక్కడుంది పొద్దున్నే ఎక్కడి నుంచి వచ్చింది అది రెండు ప్రశ్నలు ఎక్కడ ఉండను ఎక్కడ నుండి వచ్చాను ఏమన్నా ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచే వస్తుంది ఇప్పుడు హైదరాబాద్లో ఉండే నాగపూర్ నుంచి రాదుగా హైదరాబాద్లో ఉంటే నాగపూర్ హైదరాబాద్ నుండే వస్తుందిగా రెండు ప్రశ్నలు ఒక్క ప్రశ్న ఇవ్వాలి కదా అంటే ఆ వివరాలన్నీ తర్వాత వస్తాయి మొత్తానికి ప్రస్తుతానికి ఉభయ ప్రశ్న ఒకటి అధికరణానికి సంబంధించిన ప్రశ్న బంగారం యొక్క అధికరణం ఏది అని అర్థం బంగారం ఎక్కడ ఉండేను అదే నెక్లెస్ ఎక్కడ ఉండేను అంటే నెక్లెస్ అధికరణం ఏది బంగారము ఎలా వచ్చాను ఎక్కడి నుండి ఊడిపడాను నెక్లెస్ తనకు ఏదైనా ప్రాసెస్ ఏదో మొత్తానికి ఆ రెండు ప్రశ్నలు ఉండకం ఎదురు కూడా కాబట్టి ఈ రెండు ప్రశ్నల్ని అడగాలని కానీ అధికరణానికి సంబంధించిన ప్రశ్న అపాధానానికి సంబంధించిన ప్రశ్న ఈ రెండు ప్రశ్నలు అడగాలని కానీ ఒకవేళ అడగకపోతే ఆయన ఎదరవాడు అడిగినప్పుడు చెప్పాలని కానీ రెండు కూడా ఆ గాజ్యుడు చెయ్యలేడు ఆయనకి తెలియలేదు నేనే నాతవాన్ ఆయనకి తెలియలేదు అది అది సంగతి సహోవాచాశత్రు పదహారో మంత్రం పూర్తయితే పదిహేడో మంత్రంలో వచ్చాం ఎత్రై ఎతత్ సుప్తో భూత్ ఎమయపురుషాం ప్రాణానా విజ్ఞాన విజ్ఞానమాయ ేషోంతరహృదే ఆకాశ తస్మిన్ శేతే అంతవరకు చూద్దాం మంత్రం ఇంకా పొడుగ్గా ఉన్నది సో అజాత శత్రువే చెప్తున్నాడు ప్రశ్నలు ఆయనే అడుగు అడిగాడు అడిగి ఆ సమాధానం ఆయనే చెప్తున్నాడు ఏమని ఏష విజ్ఞానమయ పురుష మనం విజ్ఞానమయ పురుషుడు గురించి మాట్లాడుతున్నాము జాగ్రత్త అవస్థలో నేను దానికి విజ్ఞానమయ పురుషుడు అని పేరు ఈ విజ్ఞానమయ పురుషుడు ఏతత్సుప్త ఈ విధంగా నిద్రపోయినప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏ కాలం నందైతే నిద్రపోయినాడో ఆ నిద్రపోయినప్పుడు ఆయనకి ఏ రకమైన విజ్ఞానము లేదు తెలివచ్చాక విజ్ఞానమయుడు అయిపోయాడు విజ్ఞానమయుడు అయిపోయాడు తెలివచ్చాక శబ్దాలన్నీ వినేస్తున్నాడు రూపాలన్నీ చూసేస్తున్నాడు గ్రంథాలన్నీ ఆగ్రహం చేస్తున్నాడు కాఫీ అన్నీ తెలిసిపోతున్నాడు చలి తెలుస్తుంది వేడి తెలుస్త అన్నీ తెలుస్తున్నాయి తెలివి వచ్చాక తెలివికి రాకముందు ఏమీ తెలియట్లేదు ఏ రకమైన విశేష విజ్ఞానము అంటే గంధ జ్ఞానం లేదు రసజ్ఞానం లేదు ఏ స్పర్శ జ్ఞానం లేదు ఏ శబ్దజ్ఞానం లేదు ఏ జ్ఞానము లేకుండా అలా పడున్నాడు అలాగే దేనియందు ఏ అధికరణమునందు ఆ విధంగా వీడు విలీనమై ఉన్నాడో ఏ ఏ విజ్ఞా ఈ ఎవరు వీడు యహాయష విజ్ఞానమయ పురుష అలాగా మంత్రాన్ని అలా ఓపించే స్వాగతిస్తూ ఉండాలి మీరు ఐ యూ హ్ టు స్టే విత్ ఇట్ ఊరికే తర్వాత తర్వాత మీదేమీ లేదు ఏముంటుంది ఆత్మస్వరూపమే ఉంటుంది ఇంకంతకంటే ఉంటుంది ఓకే పురుష సో తత్ ఏషాం ప్రాణానా వి తత్ అంటే తద వీడు జాగ్రత్త అవస్థలో విజ్ఞానమయ్యే పురుషుడే ఏమీ సందేహం లేదు కానీ ఏకక్షుప్త ఈ విధంగా నిద్రపోయినప్పుడు మాత్రం ఏ విజ్ఞానము లేకుండా ఉన్నాడు సకల విజ్ఞాన రహితుడుగా ఉన్నాడే వీడు తత్ అప్పుడు అంటే ఆ విజ్ఞాన రహితుడుగా ఉన్న స్థితి ఏం చేశాడు ఎలా ఉన్నాడు అంటే ఏషాం ప్రాణానాం విజ్ఞానైన విజ్ఞానం ఆదాయ ఈ ఇంద్రియములు ఉన్నాయి కన్ను కన్నుతో ఏం చేశాడు రూపజ్ఞానాన్ని తనలోకి ఉపసంహారం చేసేసుకున్నాడు విజ్ఞానం కన్నుతో రూపజ్ఞా కన్ను మూసేస్తే రూపజ్ఞానం అంతా కన్నులో కలిసిపోయింది చెవితో వెళ్ళడం మానేశాడు శబ్దజ్ఞానం అంతా చెవిలో విలీనమైపోయి వాక్కుతో మాట్లాడడం మానేశాడు వాగింద్రియం ఉచ్చారించింపబడే శబ్దములు అన్నీ కూడా వాగింద్రియంలో విలీనమైపోయాడు ఈ విధంగా అన్ని ఇంద్రియములతో ఆయా విషయములనన్నిటినీ తనలోకి ఉపసంహారం చేసేసుకుని యషాం ప్రాణానాం విజ్ఞానైన విజ్ఞానమాదాయ సో ఏ కాలముందైతే ఆ విజ్ఞానములను తన విలీనము చేసుకొను తనలో విలీనము ఈ ఇంద్రియముల విజ్ఞానమును తనలో కలుపుకొని అది విజ్ఞానముతో విజ్ఞానైన ప్రాణానా విజ్ఞానం ఆదాయ అది అలాగే అన్వయించాలి విజ్ఞానముతో ప్రాణముల విజ్ఞానమును తన ఎందు కలుపుకుని ఇది ఎలాగో చెప్తారు ఏంటంటే కళ్ళు తెరిచినప్పుడు ఘట జ్ఞానము ఇది ఘటము అని తెలుస్తుంది అంతా జ్ఞానమే జ్ఞానం లొప్పిం చేయాలి ఇది ఘటము ఇది పటము ఇది అనే అనేక విజ్ఞానాలు ఉన్నాయి ఈ అనేక విజ్ఞానములను చూపు అనే విజ్ఞానంలో కల్పేసింది చూపు అనే విజ్ఞానము చేత ఘట పటాది జ్ఞానములనన్నిటినీ వినికిడి అనే విజ్ఞానం చేత ఈ శబ్దము ఆ శబ్దము అనే వివిధ శబ్దముల యొక్క విజ్ఞానం మనం తనలో అగిసుకున్నాడు అలాగా విజ్ఞానైన ప్రాణానాం విజ్ఞానం ఆదాయ తెలిసిందండి అలాగ తనలో అంటే విశేషములను సామాన్యంలో అంతర్గతం చేసుకోవడం మనం మైత్రీ బ్రాహ్మణులు సజగా సో ఎలా అయితే నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా శబ్దములన్నీ వినికిడిలో కలిసిపోతాయి రూపములన్నీ చూపులో కలిసిపోతాయి ఆ విధంగా అలా కలుపుకుంటాడు ఆ విజ్ఞానములు వాటిని అన్నిటినీ మనస్సులో కలిపేస్తాడు ఆ మనస్సుని బుద్ధిలో కలిపేస్తాడు ఆ బుద్ధిని ఆత్మ చైతన్యంలో కలిపేస్తాడు అలాగే వాటిని ఉపసంహారం చేసేసుకుని అన్నిటినీ ఉపసంహారం చేసేసుకున్నాడు చేసుకుని ఎక్కడున్నాడు ఎక్కడుండడం ఏంటంటే ఈ హృదయము లోపల ఆకాశము గలదు ఆకాశం అంటే భూతాకాశం కాదు చైతన్యం చిదాకాశం చిదానందరూప శివోహం శివోహం హృదయం లోపల చిదాకాశము గలదు ఇది మనం చదివాం ఈ అష్టమాధ్యాయంలో వచ్చింది చాంద్రోక్యం అష్టమాధ్యాయం దహర విద్యలో హృదయం లోపల చిదాకాశము గలదు ఈ చిదాకాశము మరి పిసరంతుంటుందేమో దహర దహర అంటే అల్ప అల్పమేమో అంటే అదేమో అల్పం కాదయా ఉడికి అల్పంలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ వైరు చిగురిని ఎంత ఉంది వైరు చిగురు ఎంత ఉంటుంది కొనంత ఉంటుంది చాలా అల్పంగా ఉంది దాని లోపల ఉండే ఎలక్ట్రిసిటీ చాలా అల్పంగా ఉంటుందేమో ఒకసారి ముట్టుకు తీస్తే తెలుస్తుంది ఇంకా అల్పంగా ఉంటుందో ఎలా ఉంటుందో అదేం అల్పంగా ఉండదు ఒకసారి ముట్టుకుంటే వీడు బ్రతికి పెట్టగడితే కుట్రాడే అదేం అల్పంగా ఉండదు అణుశక్తి ఎలా ఉంటుంది అల్పంగా ఉంటుందా అనువులం తుంటుంది కానీ ఎలా ఉంటుందో అల్పంగా ఏమి అలాగే చిదాకాశము అది అల్పం కాదు పెద్దది ఎంత పెద్దలు తెలుసిన జ్యాయా జ్యాయాన్ పృథివ్యా ఈ పృథివి కంటే పెద్దది జ్యాయాివ ద్యులోకము కంటే పెద్దది జ్యాయానేభ్యో లోకేభ్య ఈ సకల లోకముల కంటే పెద్దది ఆ చిదాకాశం ఆదిగో ఆకాశం ఈ ఆకాశం ఉన్నందు ఆకాశం అంటే బ్రహ్మం మీరు చదవరు కదా ఆకాశస్థల్లింగ అతని బ్రహ్మసూత్రంలో అధికరణం కూడా చదివారు ఆ ఆకాశం ఒకటి ఉంది ప్రసిద్ధంగా ఉంది యహ యషన్ అంటే ప్రసిద్ధమైనది ఆ ప్రసిద్ధమైన ఆకాశం దాని లోపల ఈ విజ్ఞానమయ పురుషుడు నిద్రించినాడు అక్కడ ఉన్నాడు తస్మిన్ శేతే అక్కడ ఇప్పుడు శేతే అంటే నిద్రి నిద్ర చేస్తున్నాడు అని ఒక అర్థము ఉన్నాడు అని ఇంకో అర్థం ఇప్పుడు గిరిశహ అంటారు కైలాసగిరి ఎందు నిద్రించివాడు చేతే అంటే నిద్రపోయేప్పుడు మాత్రమే కైలాసగిరి మీద పడుకుని తెలివచినే వెళ్ళిపోతాడని కాదు ఉంటాడు అని ఇప్పుడు నిద్ర చేశారు అంటారు నిద్ర చేశారు అంటే ఉన్నారు అని అర్థం కేవలం నిద్రపోవడం అనే కాదు శేతేనే పురుష పురుషేతే అంటే ఇక్కడ నిద్రపోతాడని కాదు ఇక్కడ ఉంటాడు అదే అర్థం కాబట్టి ఆ చిరాకాశమునందు ఈ విజ్ఞానమయ పురుషుడు ఉన్నాడండి విలీనమైపోయి ఉన్నాడు విజ్ఞానమయుడు యొక్క విజ్ఞానం దాంట్లో విలీనమైపోయిందంటే రూపములు వివిధ రూప జ్ఞానములన్నీ చూపులో విలీనమైపోయాయి వివిధ శబ్ద జ్ఞానములన్నీ విమికిడిలో విలీనమైపోయాయి అలాగే మళ్ళీ చూపు వినికిడి గంధము వీటన్ని ఇవన్నీ కూడా మనస్సులో విలీనమైపోయాయి మనస్సు బుద్ధి ఎందు విలీనమైపోయింది బుద్ధేమో ఆత్మ చైతన్యము ముందు విలీనమైపోయింది చిరాకాశము ముందు విలీనమైపోయినది ఇంతవరకు భాష్యం చూద్దాము సహోవాచ అజాత శత్రు వివక్షితార్థ సమర్పణయా అజాతశత్రువు ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన చెప్పదలుచుకున్న అంశం ఒకటి ఉన్నది దాన్ని ముందు చెప్తే పాపం గార్జ్యుడు దాన్ని తెలుసుకుంటాడు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడం కోసం ఆయన అజాత శత్రువు మాట్లాడేస్తున్నాడు ఏమంటున్నాడు అంటే వివక్షిత అర్థ సమర్పణయ వివక్షిత చెప్పబోడిన అర్థ విషయమును సమర్పణయ అజాత గార్జ్యులకు ముందు పెట్టుట ఒకటాయి అర్థం నేను ఇంకే పేజీలు లెక్క ఎంత ఎంత పెద్దది చాలా పెద్దది ఇప్పటితో తమిళ బ్రాహ్మణం ఏం కాదు గట్టిగా పెద్ద బ్రాహ్మణ జీవిత జీవిత ఎక్కడా అది ఏమంటు లేదు చాలా చాలా లోతైన బ్రాహ్మణం ఆయన చెప్తున్నాడు ఎత్రైషుప్తో భూతు అని ఆ మంత్రపదాలని చెప్పారు ఎత్రైష ఏతత్సూప్తో భూత ఎత్ర అంటే ఏ కాలం ఉందైతే ఏష అంటే ఈ విజ్ఞానమయ పురుషుడు ఏతంటే ఈ విధంగా సుప్త నిద్రపోయిన వాడే అభూతి ఉండెను అని అర్థం దాన్ని వివరిస్తున్నారు ఏష విజ్ఞానమయ పురుష ఈ విజ్ఞానమయ పురుషుడు ఈ ఈ విజ్ఞానమయ ఏ విజ్ఞానమయ పురుషుడు ఏ విజ్ఞానమయ పురుషుడు క్వైష తదాభూత్ కుత ఏ తదాకాత్ పుచ్చామా ఏ ఈ విజ్ఞానమై పురుషుడు గురించే మేము రెండు ప్రశ్నలు అడిగి ఉన్నాం వీడు ఎక్కడుండెను ఏ స్వరూపమునందు నిలిచి ఉండెను ఎక్కడి నుంచి వీడు ఊడిపడ్డాడు అది రెండు ప్రశ్నలు అడిగాం ఏ విజ్ఞానమై పురుషుడు గురించి ఆ ప్రశ్నలు అడిగామో వాడే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో విజ్ఞానమై పురుషుడు వస్తాడేమి అలాగా ఆ పురుషుడు గురించే ఇక్కడ మనం చర్చ చేసుకున్నాము తత్శును ఏ ఏ విజ్ఞానమయ పురుషుడు గురించి రెండు ప్రశ్నలు మేము అడిగినామో అదే వినవయ్య సో ఇక్కడ ఇది స్వప్రకాశ తత్పదార్థో యబ్దార్థ స ఏవ ప్రత్యూత ఏతబ్దార్థ అని పాపం టీకాకారులు వ్యాఖ్యాకారులు యబ్దానికి ఏతచ్చబ్దానికి సర్వనామాలన్నింటికి ఓపిక అర్థాలు రాస్తున్నారు వాళ్ళు ఎంత ఓపిక రాశారో నేను కూడా అంత ఓపికగా రాసి ఉంటాను అది అక్కడ నేను ఏమన్నా రాశానంటే అజాతశత్రువు ఇట్లు పలికినాం ఇతర ఈ విధముగా దేనియందు నిద్రించి ఉండెను ఈ విజ్ఞానమయ్యప్పుడు పురుషుడు ఆ సమయము దేనియందుండెను ఈ విధముగా దేని నుండి వచ్చెను అని ఏ విషయమును గురించి ప్రశ్నించుతమో ప్రశ్నించుతమో దానిని చెప్పదను వినుము తర్వాత ఏ కాలం అయితే ఈ పురుషుడు ఈ విధముగా నిద్రించి ఆ కాలం సరే చెప్తారు విను ఎత్ర ఏతత్ సుప్తో భూత్ తత్ తదా తస్మిన్ కాలే ఏ కాలము నుందైతే ఎత్ర అంటే ఏ కాలము ఉందైతే ఏష్ఞానమయ్యే పురుషుడు ఏతత్ ఈ విధంగా అంటే ఒళ్ళు తెలియకుండగా ఏ విధమైన ఏ రకమైన విజ్ఞానము లేకుండగా సుప్త భూతు నిద్రించి ఉండెనో అంటే తదా కాళే ఆకాలం నందు ఆకాలం నందు ఏంటి ఎంగాదీనా ప్రాణానా విజ్ఞాన అంతఃకరణగత అభివ్యక్తివిశేషవిజ్ఞాన ఉపాధిస్వని ఆదాయ విజ్ఞానం భాగాదీనా స్వస్వ విషయగత సామర్థ్యం గృహీత్వా అదే అల ఓపిగా ఆ చిన్న ఎక్స్ప్రెషన్ ఏమిటంటే విజ్ఞాన ప్రాణానా విజ్ఞానం ఆదాయ అదే ఎక్స్ప్రెషన్ విజ్ఞానముతో ఇంద్రియముల యొక్క విజ్ఞానమును లాగుకొని అని అర్థం ఇప్పుడు విజ్ఞానముతో అంటే ఏ విజ్ఞానంతో లాక్కున్నాము దేనిని లాక్కున్నాము రెండు ప్రశ్నలు ఇక్కడ ఆ రెండింటినీ చెప్తున్నారు ఇప్పుడు విజ్ఞానేనా అంటే అర్థం ఏమిటంటే అంతఃకరణమునందు అంటే బుద్ధియందు ఈ విజ్ఞానేనా అంటే అది బుద్ధియందు ఉంటుంది అది అంతఃకరణ గత ఏమంటే అంతఃకరణమునందు ఎలా ప్రకటమవుతుంది ఎలా ప్రకటమవుతుంది అభివ్యక్తి అంటే ప్రకటమవుతుంది ఎలాగా విశేష విజ్ఞానేనా ఒక విశిష్టమైన విజ్ఞానం రూపంగా బుద్ధియందు ప్రకటమవుతుంది ఇప్పుడు ఘటాన్ని చూస్తారు కన్నుతో ఘటాన్ని చూస్తారు కన్నుతో ఘటాన్ని చూసిన వెంటనే జ్ఞానం ఎక్కడ కలుగుతుంది ఘట దేశంలో కలగదు నేత్ర దేశంలో కలగదు బుద్ధి దేశము అంటే హృదయ దేశంలో కలుగుతుంది హృదయ దేశంలో ఘట జ్ఞానం కలుగుతుంది అంటే అంతకుముందు హృదయ దేశంలో అంటే బుద్ధి ఎందు ఘటజ్ఞానం ఉందంటారా లేదంటారా హింది ఉంటేనే కలుగుతుంది లేకపోతే కలగదు అంటే ఏమైనట్టు ఈ ఘటము నుండి వచ్చిన కాంతి కంట్లో పొడటం ద్వారా అంతకుముందు హృదయంలో ఉన్నటువంటి హృదయం అంటే బుద్ధి బుద్ధి ఎందు ఉన్నటువంటి ఆ విశేష విజ్ఞానం విశేష విజ్ఞానం అంటే విజ్ఞానం ఘట జ్ఞానం అది అభివ్యక్తమవుతుంది ఆ విధంగా హృదయ బుద్ధి ఎందు అభివ్యక్తమవుతూ ఉండే విశేష విజ్ఞానం ఏదైతే ఉన్నదో దానితో ఈ ఇంద్రియముల యొక్క విజ్ఞానమును లోపలికి లాగుకొని అని అర్థం ఫస్ట్ స్టెప్ అంటే అర్థం ఏంటి ఈ ఇంద్రియముల యొక్క విజ్ఞానములు ఏవైతే ఉంటాయో ఘటపటాది విజ్ఞానములు ఏవైతే ఉంటాయో వీటినన్నిటినీ ఆ విజ్ఞాన వాసనల రాశి అయిన హృదయ బుద్ధి ఎందు లాగేసుకుని అంటే వీడు కళ్ళు మూసుకుంటాడు ఇంకా బయట నుండే ఘట జ్ఞానం లోపలికి రావడం మానేసిందే కానీ లోపల ఘట జ్ఞానం ఇంకా ఉంటుంది లేదా అభివ్యక్తమైతే కళ్ళు కూసుకుని ఘటజ్ఞానం గుర్తుకొస్తే ఘటజ్ఞానం అభివ్యక్తం అవుతుంది కాబట్టి అది ఫస్ట్ స్టేజ్లో అలా లాక్కుంటాడు కాబట్టి అంటే ఒక మాటలో చెప్పాలంటే విశేషం సామాన్యంలో అంతర్గతం అవుతుందండి అదే అక్కడ చెప్తున్నారు ఇక్కడ విశేషం ఏమిటో తెలిసినా ఘటజ్ఞానము పటజ్ఞానము ఇవి విశేషాలు రూప విశేషాలు ఈ రూప విశేషములు కన్ను యొక్క చూపు అనే రూప సామాన్యంలో అంతర్గతం అవుతాయి ఈ కన్ను యొక్క చూపు అనేది మళ్ళీ రూప అది విశేషం కన్ను యొక్క చూపు ఒక విశేషం చెవి యొక్క వినికిడి ఇంకో విశేషం ఇటువంటి విశేషములు బుద్ధి యొక్క జ్ఞానము అనే సామాన్యంలో అంతర్గతం అవుతాయి బుద్ధి ఉండే విశేష విజ్ఞానము అనే విశేషములు తెలివి అనే మహాసామాన్యంలో అంతర్గతం దానికి మహాసామాన్యము అని పేరు ఇదంతా మనం మైత్రేయ బ్రాహ్మణులు చూశాం అని చెప్పిన ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తోటి ఆ మాటే చెప్పారు అదే సంబట్టి ఇప్పుడు చూసుకోండి విజ్ఞానముతో అనగా అంతఃకరణమునందుండే అభివ్యక్తం ఉండి అంతఃకరణమునందుండి ఉండే విశేష విజ్ఞానముతో వాక్కు కన్ను చెవి మొదలైన ఇంద్రియముల యొక్క ఆయా విజ్ఞానములను లోపలికి తీసుకుని అవును కన్ను యొక్క విజ్ఞానమును బుద్ధి ఎందలి విజ్ఞానముతో లోపలికి తీసుకున్నారు కన్ను యొక్క విజ్ఞానం అంటే ఏమిటి అసలు కన్నుకు విజ్ఞానం ఉందా అదేమిటది అంటే స్వస్వ విషయగత సామర్థ్యం కన్నుకి వాగాదీనా వాక్కుకి ఆయా శబ్దములను పలికే సామర్థ్యం ఉంటుంది కన్నుకి ఆయా విషయములు రూపములు కన్నుకు విషయం రూపం ఆ రూపములను ప్రకాశింపజేసే సామర్థ్యం ఉంటుంది చెవిగా ఆయా శబ్దములను ప్రకా ప్రకాశింపజేసే సామర్థ్యం ఉంటుంది ఈ విధంగా ప్రతి ఇంద్రియానికి విశిష్టమైనటువంటి విషయ ప్రకాశన సామర్థ్యము గలదు ఆ సామర్థ్యమునే లోపలికి లాగేసుకుని అనార్థం ఓకే ఇప్పుడు ఇంతకీ వీడు ఇలా లాగేసుకుని ఏం చేశాడు నిద్రపోయాడు ఇంతా చేస్తే ఏదైనా మహాభాగ్యం అంతే ఇప్పుడు కూడా సత్యం సరళంగా ఉంటుంది సత్యం సింపుల్గా ఉంటుంది కావండి మానవుని యొక్క మస్తిష్కానికి సింపుల్గా ఉన్న దారి ఎందు అభిరుచి తక్కువ సింపుల్గా ఉంటే రుచి ఉండదు చాలా జటిలంగా ఉండాలి అప్పుడే రుచి ఇప్పుడు గీతా కాన్ఫిడెన్స్ అయింది ఉడికే సింపుల్ జటిల ఉన్న దానికి మీకు దృష్టాంతంగా ఉంటుంది గీతా అయితే నేను మామూలుగా శుభ్రంగా ఉతికిన చొక్కాయే వేసుకుంటాను నేను నేనే మురికి చొక్కా వేసుకోను ఉతికిన వస్త్రమే ధరిస్తాను కాదా అది అది మురికిలా కనపడుతుంది దాన్ని నేనేం చేస్తాను అది చిరిగిపోయే వరకు నేను అవతల పారాయను అది చిరిగిపోయి రెండు ముక్కలు వేసుకుంటూ ఉంటాను అది వేసుకుని నేను మామూలుగా బహుమీలు గండువా వేసుకుని వెళ్ళాను తొమ్మిదింటికి సభ అన్నారు తొమ్మిదింటికి నేను వెళితే ఈ ఆర్గనైజర్ ఇంకా కుర్చీలు సర్దిస్తున్నాడు అక్కడ నేను అన్నాను మరి మొదలు పెడదామంటే ఎవరికి మొదలు పెట్టావా ఇంకేమో రాలేదు కదా అంటే వచ్చారుగా వీళ్ళు ఐదారుగురు వచ్చారు నువ్వు వచ్చావు మొదలుపెట్టు మొదలు పెట్టంటే పూర్ణకుంభం తెప్పిస్తున్నావు స్వామీజీ కోసం స్వామీజీ ఎవరు ఏ స్వామి స్వామి తత్వం నేనే అయితే పూర్ణ కుంభం పూర్ణకుంభం వద్దు అంటే మరి స్వామీజీని పూర్ణకుంభం ఇస్తారు కదా ఎప్పుడు ఇస్తారు తొమ్మిదింటికి సభ అయితే పావుతూ తొమ్మిదింటికి ఇవ్వాలి తొమ్మిదింటికి సభ పెట్టి తొమ్మిది ఐదుకి వరకు పూర్ణకుంభం నో పూర్ణకుంభం నేను అది నాట్ యాక్సెప్టెడ్ నువ్వు తొమ్మిదింటికి సభ ఉన్నందుకు పావుతో తొమ్మిదింటికి పూర్ణ కుంభం ఇస్తే నీతో పాటు మంత్రం కూడా నేను చెప్పి యాక్సెప్ట్ చేసేవాడి బికాస్ ఇట్ ఈస్ నాట్ దన్ నో పూర్ణ అంటే అలా కాదని మీరు ఇవ్వాల్సింది అయితే మరి మొదలుపెట్టి మంత్రం నా కర్మ మన అంటే పురోహితులు పరిగెత్తికి చెప్పాడు అయిపోయింది మనం వెయిట్ చేద్దాం దేనిని వెయిట్ చేయడం మీరు నన్ను పిలుస్తారా వేదిక మీదకి లేకపోతే నేనే వెళ్ళి వేదిక మీద కూర్చున్నాను అంటే పిలుస్తున్నాము పిలమండి మరి మీ బయోడేటా బయోడేటా సో దయానంద గారి శిష్యులు అని చెప్పండి చాలా అదే బయోడేటా పిలిచారు అక్కడ ఫ్రీ సోఫా తీసి మీరు కూర్చొని మాట్లాడతారా నేను కూర్చునే మాట్లాడతాను నేను ఆల్రెడీ కూర్చున్నాను మైకు మొదలు మొదలు పెట్టండి మైకు మొదలైంది నేను ఒక గంట పావు చెప్పాను చెప్పేసి వచ్చేసాను నా పనైపోయింది నేను ఆడియన్స్లో కూర్చున్నా వచ్చి మధ్యాహ్నం సమావేశం ఇంకో ఆయన గీత ఇంకోహి చెప్తారు కదా ఆయన పెద్ద గెడ్డం ఇది పైన జుట్టుని ఇలాగా ఉండ కింద చేసి ఒక విలక్షణమైనటువంటి ఆకారంగా అలాబెట్టి ఈ శ్రీపాద శ్రీవల్లభ పుటలు చూడండి అలాగ ఒక అక్క పెట్టి కొత్త కారు మెర్సీడియస్ బెంజ్ బిగ్ కారు దాంట్లో దిగారాయణ మధ్యాహ్నం మూడింటికి సమావేశం అంటే మూడు ఐదుకి దిగారు పూర్ణ కుంభం ఆయన మొదలుపెట్టేప్పటికి మూడు నలభై ఐదు అయింది ఆయన గంట బాబు చెప్పారు చెప్పి వెళ్ళిపోయారు ఆయన చెప్పింది ఏమీ లేదు ఏం విషయం ఏం చెప్పలేదు శివ భగవద్గీత శ్రీకృష్ణ భగవాను ఇదే ఇది కొంతది ఓషలు కొంత ఇది కొంత కలవ కొంత ఉపాసరాలు కలగాపలగా చేసి చాలా విషయాలు చెప్పారు మీరు కులాలకి కాబట్టి ఇప్పుడు ఏం తెలియదు మీరు పెద్దవాళ్ళు అయితే రావాలి బాగా స్టడీ చేస్తే తెలుస్తుంది ఓ జీవితకాలం అవుతుందో తెలియడానికి అది ఇలాంటి మాట్లాడమో చెప్పి ఆయన దాని ఆయన వెళ్ళిపోయాడు ఆయన సత్కారం తీసుకుని వెళ్తాడు అలాగే ఉంటాయి అంటే ఏదో నేను చెప్పాను అంటాం లేదు ఉంటే మీకు లోక స్థితికి అలా ఉంటుంది నామరూపాలకి ఎక్కువ ప్రాముఖ్యం తత్వానికి ప్రాముఖ్యం లేదు సింపుల్గా ఉండేది అక్కర్లేదు చాలా జటిలంగా ఉండాలి గంభీరంగా ఉండాలి సింపుల్గా ఉంటే దాన్ని తూ తనుకోవాలి ఈ విజ్ఞానమయ పురుష శుద్ధ చైతన్యం అయ్యేవరికే అక్కడ అనాహత చక్రము ఇక్కడి నుంచి అక్కడికి లేచింది అక్కడి నుంచి ఎక్కడికి దిగిందంటే ఓ కావాల్సి హఠయోగి అంట హఠయోగి హఠ యూ కెనాట్ టీచ్ ఎనీథింగ్ టు హఠయోగి because he is beyond the repair and the root teaching is possible you get teachers are hataibedga abalapcha prasadhyamainde edo chepte atunke ekku tundhi tappa saralaina satyam annado salu buddiki vellane velladu chedu balataaru kada they be come like <laughs> that ikkada antha saralanga <laughs> <laughs> chepparu <laughs> choodandi very simple aa hrudaya akasham undu unnadu maha samanyam శుద్ధమైన చిట్ ఆ హృదయాకాశం ముందు ఉన్నాడు నిద్రలో ఇప్పుడు ఇక్కడ రహస్యం మీరు తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే ఆ మహాసామాన్యము ఆ శుద్ధమైన తెలివి అది ఎప్పుడు వెలిగిపోతూ ఉంటుంది మరి అది వెలిగిపోతూ ఉంటే అది వెలుగుతోందని తెలియదు కదా అంటే చూడండి అది వెలిగిపోతున్నప్పుడు అది వెలుగుతోంది అని తెలియాలంటే ఆ వెలుగులో ప్రకాశించి ఏదైనా ఒకటి ఉండాలి అప్పుడు <gülüyor>